ఫజర్ కంటే ముందు రెండు సున్నతుల ఘనత ఆయిషర్ అది అల్లాహు తరణ ఉల్లేఖించారు ప్రవక్త సలహు అలీ వసలం తెలిపారు ఫజర్ కంటే ముందు రెండు సున్నతులు నాకు ఈ లోకం మరియు లోకంలో ఉన్న ప్రతీదాని కంటే ఎంతో ప్రియమైనవి మరో ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లాహ సలం చెప్పారు ఈ రెండు రఖాతులు ప్రపంచం ప్రపంచంలో ఉన్న సర్వము కంటే ఎంతో మేలైనవి సహి ముస్లిం ఏడు